పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా గొప్ప దేవుడు ప్రభ ఆకాశం మహాకాశముల పైన ఆశీనులైన నా తండ్రి సాయంత్రకాల సమ్యమందు ప్రభ ఈ రీతిగా మేము అందరం కూడుకున్నట్టుకు ప్రభ ఇచ్చిన కృపను బట్టి మదనాలు చెల్లిస్తున్నాం సమీపించిన తేజస్లో నివసించిన తండ్రి అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన నా ప్రభ నీ యొక్క గొప్ప బట్టి ప్రభ మమ్మల్ని ప్రభనత నశించపోని యొక్క ప్రభ రక్షించుకున్నావు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభానతండి ఈ దినమంతా కూడా ప్రభాని యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నాం ప్రతి ఒక్క బిడ్డని ప్రభా సకాలానికి తోడుకుని వచ్చి కృప చూపించినాం నీకు వందనాలు చెల్లిస్తున్నాం అద్వితీయుడు అయిన దేవుడు నీకు గొప్ప మాటల చేత ప్రభానతండి నీకు బిడ్డల మనసులన్నీ ప్రభన్నతండి పరిశుద్ధాత్మ దేవని శిలువ యొక్క త్యాగం త్రిప్పిన నీకు వందనాలు నీ యొక్క ప్రభణతండి త్యాగం ను ప్రభలతండి శిల్వ యాగంను ప్రభావ ధ్యానించటకు ప్రభావ ఒప్పుకొనటకు ప్రఫలతండి మా కొరకై మా రక్షణ కొరకే నువ్వు వచ్చినావని సత్యంలో ప్రభ ప్రతి ఒక్క బిడకు మేము ప్రచురం చేయొచ్చుండగా అనేక ఆత్మలను మీ వైభవకు త్రిప్పుకొనండి ప్రభ కార్యం జరిగించి నీవే నాయన సాధనములుగా మమ్మల్ని వాడుకుంటున్నావు నీకు వదనాలు చెల్లిస్తున్నాం ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభాన నడిపించండి తోడుకొని రండి ఇంకా ఎంతమంది రానై ఉన్నారో ప్రభ సరిచేయండి ప్రభన ఈ సాయంత్రకాల సమయం నీకు వాక్ చేత మమ్మల్ని బలపరచండి ప్రభమ్మా యొక్క విశ్వాసపు లోతుల్లోనికి మేము మరి స్థిరంగా నిలబడటకు అనుదిన నీ యొక్క వాక్య ధ్యానంలో ప్రభ బలపరచబడటకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవ ఆలోచనలను ప్రభ సరి చేయండి నైనా పరధ్యానంలో కాకుండా ప్రభ ఏకాగ్రతతో నీ యొక్క వాక్యం ప్రభ దాన్ని గ్రహించి గై కొటకు కృప చూపించమని ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం అతని ఈ సాయంత్రకాల సమ్మెందు నేను మీ యొక్క వాక్కు చేత పాటల చేత సాక్ష్యం ద్వారా అతని మీ యొక్క మాటల చేత నతని మీ యొక్క నామంకే మహిమ కలుగును గాక హలలు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి ప్రతి ఒక్క బిడ్డను ప్రభలతని ఆదరణ కలిగించండి మీ యొక్క వాక్కు చేత ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ఈ సాయంత్రకాల బుద్ధి ప్రతి ఒక్క బిడ్డకు దైచ్యమును ఏసయ శక్తి కలిగిన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఎంత సౌందర్యా నగరము ఎంత సౌందర్యా నగరము అద్భుత మహిమ ప్రాభవముతో నిండేను అద్భుత మహిమా ప్రాభవముతో నిండేను పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం ఎంత సౌందర్యా నగరము ఎంత సౌందర్యా నగరము ఆ నగర పూనాది ఎంతో దృఢమైనది ఆ నగర పూనాది ఎంతో దృఢమైనది స్థిరమై కదలని శాశ్వతమైనది స్థిరమై కదలని శాశ్వతమైనది ప్రభువే తన వారిని సిద్ధ పరచూచున్నాడు ప్రభువే తన వారిని సిద్ధ పరచూచున్నాడు అద్భుతం అద్భుతం అద్భుత నగరం అద్భుతం అద్భుత నగరం ఎంత సౌందర నగరము ఎంత సౌందరగరము పవీత్రజనులు సింటూరు పావిత్ర జనులు తనతో వసిరు ఎవరిని ప్రభు రక్తముతో కోనేను ఎవరిని ప్రభు రక్తముతో కోనేను జయవంతులయా చట చేరుదురు జయవంతులయా చట చేరుదురు విజయులై విజయులై అత్య విజయులై విజయులై విజయులై అత్యంత విజయులై ఎంత సౌందర నగరము ఎంత సౌందర నగరము ఇవి మానవులకు గ్రాహ్యము కాని వి వి మానవులకు గ్రాహ్యము కానివి ప్రభుని ఆత్మీయా జనులే గ్రహించురు ప్రభుని ఆత్మీయా జనులే గ్రహితురు ఆత్మ ఆత్మ సంగతులన్ ఆత్మ ఏ బోధించున్నామ సంగతులన్ ఆత్మీయం ఆత్మీయం అన్ని ఆత్మీయ ఆత్మీయ ఆత్మీయ అన్ని యూ ఆత్మీయ ఎంత సౌందర నగరము ఎంత సౌందర నగరము ఆ నగర స్థితి ఆత్మహే నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం ఏసు ప్రాభువే ఆరుచిని చూపించేను ఏసు ప్రాభువే ఆరుచిని చూపించేను పైనున్న వాటిని నిలచీచూతుము పైనున్న వాటిని నిలచీ చూతుము ఆనందం ఆనందం పరలోకానందం ఆనందం ఆనందం పరలోకా ఆనందం ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము అద్భుత మహిమా ప్రాభవముతో నిండేను అద్భుత మహిమా ప్రాభవముతో నిండేను పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం అన్నియో పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం అన్నియో ఎంత సౌందర్యా నగరము ఎంత సౌందర్యా నగరము థ్యాంక్ యూ అన్న అందరికీ ప్రార్థిస్తున్నాం పరశుధ్రవాగు తండ్రి మహోన్నతుడుగు మా దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావంలో చెల్లించుకుని చున్నాం ప్రభు ఈ దినమంతా మీ సహాయం చేత నడిపించినారు సురక్షితంగా ఇంటికి దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు ఈ సాయంత్రం సరే ఏమైనా మీ సన్నిధికి వచ్చినాం ప్రభా మీ అందు మాకు తండ్రి పాయక ఆశ్రయంనైనా మీ అందు మాకు సమాధానం ప్రభావ కాబట్టినైనా మీతో మిమ్మల్ని కలిసి సాహసం జరి అనుగ్రహించమని ఈ యొక్క వాక్యం ఈ యొక్క ఆరాధనలో పాల్పొందిన వారందరి జీవితాలలో తన మళ్ళీ విశేషమైన అద్భుతకరలు జరిగించి మనం ప్రార్థిస్తున్నాం స్వస్థతలు దయచండి అద్భుతాలు చేయండి ఆర్థికంగా మెరుగుపరచండి ఆ యొక్క తన మళ్ళీ దుష్టిని గద్దిస్తున్నాం యేసుక్రిస్ అని విడిచిపెట్టి వెళ్ళిపో కుటుంబంలో ఉండడానికి వీల్ అయితే ఎవరిని ముట్టడానికి వీళ్ళైతే ఏసు క్రిస్తు నా జీవితం ఏ రీతిగా ఉండాలన్నది మీరు అనేక పర్యాలు మాతో మాట్లాడుతూ నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు ఈ సాయంత్రం సర మరి కొన్ని విషయాలు మాత్రం మాట్లాడి బలపరచమని ఏసు క్రీస్తు పరుషుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆ మేన్ నా చీర చేయబడ్డ జీవితం అన్న అంశము మనము మొదటి రెండు స్థితులు లేక రెండు స్టేజెస్ అంటాం ఇంగ్లీష్ లో రెండు పరిస్థితులు రెండు దశల వాటిని చూసిన మొదటిదిగా వ్యక్తిగత జీవితాన్ని ఏరితిగా ప్రభు సమర్పించుకోవాలా నేను పాపిని గ్రహించి పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకొని మన జీవితాలను సమర్పించుకోవాలా నాలో ఏ యోగ్యత లేదు నా క్రియల ద్వారా కాదు అది కేవలం ఆయన మరణ భూస్థాపన పునరుధం ద్వారానే నాకు రచన కలిగింది అన్న తీర్మానం అన్నట్టు మొదటి దశ రక్షింపబడ్డవాడు ప్రతి ఆ క్షణం వాడు యుద్ధంలోకి వచ్చిందన్న విషయాన్ని గ్రహించాల కానీ కాబట్టి కష్టాలు వస్తే నాకెందుకు ప్రభు ఈ కష్టాలు ఉంటారు కొంతమంది ఏం చేస్తారు ప్రభు నమ్ముకున్నందుకు నాకు ఈ కష్టాలు వచ్చినాయని తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే మొదటి స్థితి పసిపిల్లల స్థితి రక్షింపబడ్డవారి జీవితం అందుకే మొదటి దశలో సేవకులు ముఖ్యంగా పాస్టర్స్ సపోర్ట్ చాలా అవసరం వారిని జాగ్రత్తగా గమనిస్తుండాలా పరిశీలిస్తుండాలా వాళ్ళని దర్శిస్తుండాలా వారికి మార్గాలు చూపిస్తుండాలా వారిని సిద్ధపరుస్తూ ఉండాలా నెక్స్ట్ దశకి నెక్స్ట్ దశ మరి ముఖ్యమైనది అన్నిటికంటే ఎందుకంటే రెండవ స్థితి నీ యొక్క వ్యక్తిగత జీవితం లేక సెల్ఫ్ అంటాం లేక నీ తనువు నీ జీవితాన్ని నీ శరీరాన్ని అతనికి ఏ రీతిగా సమర్పించాల అంటే పరిశుద్ధాత్మకి ఎందుకంటే నీ అంతటా నువ్వు ఏమీ సాధించలేవు అది లోకాతీతమైన జ్ఞానం నేను నేనే సమస్తం సంపాదించుకుంటా నేనే సాధించుకుంటా నేనే సంపాదిస్తా అనేడు దాన్ని ఆ జీవితం కాదు క్రైస్తవ జీవితం నా నుండి వేరుగా ఉండి ఎవడు ఫలించలేడట్టాడు యోహాన్ సువార్త పదిహేనో అధ్యాయంలో కాబట్టి ప్రభలో ఉంటేనే కానీ మనం ఫలించలేం అన్న విషయం అది ప్రతిక్షణం అందుకే ప్రతి సాక్షాలు ఎందుకు పంచుకుంటామంటే నువ్వు ఫలించిన కొద్దీ ప్రభు వలన కలిగింది ఫలం అని ఆయన గురించి మనం సాక్షిస్తా ఉంటాం అన్నట్టు లేదంటే ఏమవుతుందంటే బాగా కష్టపడి సంపాదించుకున్నారంటారు అప్పుడేమవుతుంది ప్రభుని పక్కకు పెట్టినట్లు అది కృతజ్ఞత లేని జీవితం అన్నట్టు కాబట్టి వ్యక్తిగత జీవితానికి లేక నీ శరీరానికి తనువుకి మధ్యలో జరిగే పోరాటం ఈ దశ బహు కష్టతరమైంది సమర్పించుకోవాలన్నా పరిశుధాత్మకి లేదా తరాత నేను నేర్చుకున్న విషయం ఏంటంటే పరశుదాత్మ అభిషేకము ఎందుకు అనేక మందికి రాదు అంటే కారణం ఇదే వారి శరీరాలని ఇంకా సమర్పించుకోలేదన్నట్టు ఈరోజు మనం అదే కూడా అంశం కాబట్టి నీ శరీరము లో నీ శరీరము దేవుని ఆలయము పరశుదాత్మకు నిలయం అని వాక్యం చూసినాం మనం గతంలో కాబట్టి పరశుదాత్ముడు నీలోకి రావాలని ఆశపడుతుంది ఎందుకంటే రక్షింపబడ్డ వారిని అందరినీ తండ్రి తట్టుకు తీసుకొని పోవాలా ప్రభు జ్ఞానమంతు వర్దిల్లా చేయాలా అది పరశుధాత్మ యొక్క నడిపింపు కాబట్టి అతనికి నువ్వు సమర్పించుకోకపోతే నేను కానీ అతను ఎందుకు దుఃఖపడతాడంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను నడిపించడానికి కానీ నీ తను బహుగా తృణీకరిస్తుంది వ్యతిరేకిస్తుంది అన్నట్టు అందుకు సంపూర్ణంగా పరశుదాత్మకు సమర్పించుకుంటేనే కానీ ఆయన రాడు ఆయనను ఆహ్వానిస్తేనే కానీ లోపలికి రాడు తర్వాత నీలో ఇంకా అపవిత్రత ఉంటే కూడా రాలేడు ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ అంటేనే అర్థం అదే కదా పరిశుద్ధ పరిశుద్ధత కాబట్టి పరిశుద్ధ అంటే నీలో పరిశుద్ధత లేకపోతే అతను రాలేడు నీలో ఇంకా ఏమైనా శరీర కార్యములు స్పష్టంగా ఉంటే కూడా రాలేడు కాబట్టి వాటన్నిటినీ నువ్వు తురుణీకరించుకోవాలా లేకుంటే ఛేదించుకోవాలా శరీర కార్యములను అన్నిటి ఛేదించుకుంటేనే కానీ ముఖ్యంగా శరీర కార్యములు అంటే శరీరాంతం చేసేడు కానీ అవి నోటితో మనకు తెలుసు గళితుల రాష్ట్ర పత్రికలు పౌలు జ్ఞాపకం చేస్తాడు శరీర కార్యంలో స్పష్టం లేని కదా కాబట్టి వాటన్నిటి నుంచి మనం బహుదూరంగా ఉండాలా అవి నీలో కనిపిస్తున్నాయంటే నువ్వు ఇంకా పరిశుధాత్మకి సమర్పించుకోలేదన్నట్టు కాబట్టి రెండవ దశ మూడవ దశ సజీవ యాగం లేక సాక్రిఫైస్ అంటాం ఇంగ్లీష్ లో యాగము లేక నీ జీవితాన్ని ఆయనకి బలియాగంగా అర్పించుకోవడం దానికి సంబంధించిన విషయాలే మనం ఈ దినం చూడబోతున్నాం కాబట్టి ఈ నాజీరు చేయబడ్డ జీవితం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఏ రీతిగా మీ అంతటా మీరు అంటే వ్యక్తిగతంగా ఏ రీతిగా నీ జీవితాన్ని అతనికి సంపూర్ణంగా సమర్పించుకోవడం అనేది నాజీరు చేయబడ్డ జీవితం మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా నిర్గమా కాండము అధ్యాయం నుంచి ఆరంభమైంది వాక్యం నిర్గమకాండము ముప్పై అధ్యాయము ఇరవై తొమ్మిదవ ఈ దినము మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకోండి నా నాజీరు చేసుకోండి అంటున్నాడు కాబట్టి మీ అంతటా మీరే వాలంటీరింగ్ అంటాం ఇంగ్లీష్ లో మీ అంతటా మీరే ముందుకు వచ్చి సమర్పించుకోవాలని చెప్తున్నాడు ఎందుకంటే బైబిల్ అంతటా దేవుడు మనకు అనుగ్రహించడు స్వేచ్ఛ ఫ్రీ విల్ అంటాం ఇంగ్లీష్ లో వాటి నీ హృదయానుసారంగా నీ ఇష్టానుసారంగానే ఆయన సరికి రావాల బలవంతం ఏమి లేదన్నట్టు కాబట్టి మతపరమైన తక్కిన మతాలలో బలవంతం ఉంటుంది కానీ ఇక్కడ బలవంతం లేదు ఇక్కడ ఆహ్వానం ఉంటుంది దానికి స్పందిస్తే దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది కాబట్టి నాజీరు చేపడ్డ జీవితంలోని మూడవ దశ సమర్పణ లేక యాగం బలియాగం అంటాం కదా రోజులు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తాం ఈరోజు అంత దానికి సంబంధించింది పన్నెండవ అధ్యాయానికి సంబంధించింది రవిరాశ్ర పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనంలో ఏముందంటే కాబట్టి సహోదరులార ఇక్కడ చాలా పాయింట్స్ ఉంటాయి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది కాబట్టి వీటన్నిటినీ మనము ఒక్కొక్క అందులో ఉండే ముఖ్యమైన అంశంలను అన్నిటి ఇప్పుడు విడదీసుకుంటాం దీన్ని ఏ రీతిగా అర్థం చేసుకోవాలి అనేక పర్యాలు మనం చదివినము అనేక పర్యాలు విన్నాం కూడా కానీ నాజిరు చేయబడ్డ జీవితము మూడవ దశ సెంట్రల్ పాయింట్ అంటాం యాగంగా లేక నీ జీవితాన్ని యాగముగా సజీవ యాగంగా ఆయనకి ఎట్లా సమర్పించుకోవాలా అయితే ఈ మొదటి వచనం మొదటి వచనము ఆరంభం ఏ రీతి ఉందంటే కాబట్టి అంటున్నాడు ఇంగ్లీష్ లో దేవర్ ఫోర్ అని ఉంది అయితే ఇంగ్లీష్కి తెలుగుకి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయని మనం అనేక పర్యాలు చూస్తూ ఉంటాం చాలా మటుకు ఆ ఇంగ్లీష్ పదాలనే వాడుతూ మనం వీటిని విశదీకరించే ప్రయత్నిస్తూ ఉంటాం కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి కొంచెం డిఫికల్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు దాన్ని ఇట్లనో సరి చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి మొదటిది కాబట్టి అంటే మళ్ళీ కాబట్టి అంటే దేన్ని బట్టి అని అర్థం చేసుకోవాలా అంటే దానికి ముందు అధ్యాయంలో ఏం రాయబడింది పదకొండవ అధ్యాయంలో కాబట్టి రోమ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ధ్యానిస్తేనే కానీ పన్నెండవ అధ్యాయము మొదటి వచనంలో కాబట్టి అని అంటున్నాడు ఎందు నిమిత్తము అనేది మనకు అర్థం కాదన్నట్టు కానీ చాలా మటుకు నేను గమనిస్తూ ఉంటాను వీటిని ధ్యానిస్తున్నప్పుడు కాబట్టి అనే స్టార్ట్ చేసేస్తారు కానీ దానికి ముందు ఏం రాయబడిందో చదవరు అన్నట్టు అది మనకి మనకు బయలుపరిచిన దేవుడు కాబట్టి అది ఏందో చూడండి పదకొండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం పదకొండవ అధ్యాయము ముప్పై వచనంలో ఎందును బట్టి మన శరాలని సజీవయాగంగా దేవునికి సమర్పించుకోవాలా అయితే పదకొండవ అధ్యాయము ముప్పై వచనం అంటే చివరి వర్షంలో ఏముందంటే సమస్తం ఈ లోకంలో సమస్తము ఆయన మూలమున ఆయన మూలమునను ఆయన ద్వారను ఆయన నిమిత్తమును సమస్తము కలిగినవి ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తం ఈ ఒక్క వచనమే మనం అనేక పర్యాలు ధ్యానించినాం గతంలో సమస్తము ఆయన మూలంగానే ఆయన ద్వారానే ఆయన నిమిత్తమే అంటే సమస్తము ప్రభు కొరికే అనేది చెప్పబడుతుంది ఆయన తయారు చేసుకున్నాడు ఆయన కొరుకు అనేది ప్రతిదీ ఆయన నుంచి ఆయన మూలం ఆయననే కదా ఆయన ప్రయత్నానికి కారణం కాబట్టి మన ప్రభు నుంచే మనం అందరం వచ్చిన వారము కాబట్టి ఆయన నిమిత్తమే మనం జీవిస్తున్నాము అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి అంటే ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఆయన ఆయన మూలమునకు ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి వరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆమెన్ కాబట్టి ఇప్పుడు బాగా అర్థమవుతుంది అంటే ఏంటంటే ఈ సృష్టి యావత్ ఆయన మూలంగా ఆయన ద్వారా ఆయన నిమిత్తం ఆయన కొరకే అందులో మనం కూడా ఉన్నాం కాబట్టి సమస్తం ఆయన మూలంగా కలిగింది ఆయన ద్వారా కలిగింది ఆయన నిమిత్తం కలిగింది కాబట్టి ఆయనకే సమర్పించుకోవాలా పాయింట్ అక్కడ అయితే ఇప్పుడు చూడండి పన్నెండవ అధ్యాయము మొదటి వర్షంలో కాబట్టి ఆయన ఆరంభం ఇచ్చినప్పుడు చూడండి మనసేతుందన్ని కాబట్టి సహోదరులారా పరిశుద్ధము ఏంది పరిశుద్ధం అంటే నీ జీవితం నీ జీవితము పరిశుద్ధంగా ఉండాలా దాని తర్వాత దేవునికి అనుకూలంగా ఉండాలా ఒకరు నీ జీవితాన్ని ఆయనకి అర్పించుకోవాలంటే అది పరిశుద్ధంగా ఉండాలంటారు అందుకే నీకు రక్షణ అనుభవం అవసరము పరిశుధాత్మ నడిపింపు అవసరం రక్షణ పరిశుధాత్మ ఈ రెండు దశలు లేకుండా నువ్వు ఆయనకి అనుకూలంగా ఉండలేవు అంటే ఆయన ఆయనకి అది అక్సెప్టబుల్ కాదన్నట్టు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆయన ఒప్పుకోడన్నట్టు నువ్వు పరిశుద్ధంగా లేకపోతే అది ఒప్పుకోడన్నట్టు నీ జీవితాన్ని ఏ రీతిగా నువ్వు పరిశుద్ధ పరచబడతావంటే రక్షింపబడ్డ వాళ్ళందరూ పాత తిత్తులు కొత్త తిత్తులుగా మారాలా తర్వాత కొత్త ద్రాక్ష రసము నింపుకోవాలా పరిశుధాత్మ అభిషేకం కదా కాబట్టి పరిశుధాత్మకి మనం చోటు కొత్తలలో అప్పుడు ఏం జరుగుతుంది అది దేవునికి అనుకూలమైందన్నట్టు అటువంటి పాత్రల్ని ఆయన స్వీకరిస్తాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఎట్లా స్వీకరిస్తున్నది చూపిస్తుంది అక్కడ సజీవ యాగంగా మీ శరీరం ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యం అంటే ఆయన కనికరం వాత్చలత అంటే ఆయన కనికరం దేవుని కనికరంను బట్టి మిమ్మల్ని బతిమాలు తర్వాత ఇటీ మీకు యుక్తమైంది ఇప్పుడు వీటిని మనము ఒక్కొక్క దాన్ని దీర్ఘంగా మనం ధ్యానిస్తాం మొదటిదిగా దేవుని వాత్సల్యంని బట్టి అన్నప్పుడు పౌలు ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఆయన కృప ఆయన కనికరము వలననే మనము రక్షింపబడితిమి అని చెప్తున్నాడు అదొక గొప్ప బహుమానం మనకి అని చెప్తున్నాడు ఆ పదకొండవ అధ్యాయంలో ఇందాక చూసిన విధానంగా మనకి ఎటువంటి గొప్పతనం లేదు మనలో ఎటువంటి యోగ్యత లేదు కానీ ఆయన కనికరం చొప్పున మనకు అది అనుగ్రహించబడింది రక్షణ అనుభవం ఏసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పురం ద్వారా ఆయన మన మీద కనికరం చూపించాడు కాబట్టి మనం రక్షణలకు వచ్చినామని చెప్తుంది ఆ వాక్యం దేవుని వాసలే తంటే అర్థం అది ఎప్పుడైనా కానీ మనలో ఏ గొప్పతనం లేదు అన్న విషయాన్ని మటుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఇది కేవలము ఆయన కనికరం ద్వారానే నాకు రక్షణ అనుగ్రహించబడింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా అందు మన శరీరాలని సజీవయాగంగా ఆయనకు సమర్పించుకోవాలా అది తీర్మానించుకోవాలా తరపు ముఖ్యంగా ఎందుకు సజీవ యాగంగా అన్నాడు చెప్పండి ఇది గొప్ప ఒక సీక్రెట్ లాగా మనకు అనుగ్రహించబడుతుంది ఎందుకంటే పాత కాలంలో వాళ్ళు మరణమైన యాగం అర్పించారు ఆయనకి పల్లి మరణించినాక దాన్ని శరీరాన్ని ఆయక యొక్క బలిపీపీఠం మీద దేవుడికి అర్పించారు అగ్ని రూపకంగా అగ్నితో అది మండినప్పుడు బలిపీఠం మీద బలి సంపూర్ణంగా దహించి అది దేవుని సన్నిధికి అది ఆ యొక్క హోమం రూపకంగా ఆయన దగ్గరికి చేరుతుంది అది దాన్ని స్వీకరించి దేవుడు కాబట్టి ఆ రోజులలో బలి మనుషులు అర్పించారు కానీ ఈ రోజు అంటే విధానం ఏంటంటే సజీవయాగంగా మీ శరీరంలను ఆయనకు సమర్పించుకోవాలంటే ఏంటంటే నీ అంతట నువ్వే నీ అంతట నువ్వే మీ శరీరాలని ఆయనకు సమర్పించుకోవాలా అనేది పాయింట్ ముఖ్యంగా సజీవయాగంగా సమర్పించుకోవడం అంటే ఏంటంటే సంపూర్ణంగా నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నా నీ జీవితం కాదు నీ యొక్క ప్రవర్తన నీ యొక్క క్రియలు ముఖ్యంగా ఎందుకంటే మన సమస్య ఏంటంటే మనసుతో ఒప్పుకుంటాము నోటితో ఒప్పుకుంటాము నేను సమర్పించుకుంటున్నాను ప్రభువాడటం కానీ మన నడవడి మటుకు అట్లా మన చేష్టలు అట్లు ఉండవు అన్నట్టు కాబట్టి సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవడం సజీవయాగంగా సమర్పించుకోవడం అంటే జీవిస్తుంది నువ్వు కాదన్న విషయం కూడా నువ్వు ఆయనకు సమర్పించేసుకున్న నీ జీవితాన్ని కాబట్టి ఈ జీవితం నీది కాదు తర్వాత అది పరిశుద్ధమైనది పరిశుద్ధంగా ఉండాలనేది విషయం జ్ఞాపకం చేస్తుండే పరిశుద్ధంగా లేని జీవితాన్ని అతను స్వీకరించాడు అది ఆయనకి అనుకూలమైనది కాదు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన జీవితం అది అంటే అర్థమేంది పరిశుద్ధమైన జీవితం అంటే ఈ లోకం నుంచి వేరుపడిన జీవితం చాలా మంది దాన్ని అర్థం చేసుకోరు పరిశుద్ధత అంటే కేర్ఫుల్గా ఉండాలా జాగ్రత్తగా ఉండాలా పాపం చేకుండా ఉండాలంటారు కానీ కాదు అది పరిశుద్ధత అంటే సంపూర్ణంగా ఈ లోకం నుంచి నువ్వు వేరుపాడి జీవించడం ఎటువంటి అపవిత్రత నీలో రానియకుండా నువ్వు జాగ్రత్త కానీ దుష్టుడు ప్రతిసారి నీ పరిశుద్ధతను కొట్టనీకే చూస్తుంటాడు ఎందుకంటే నీలో పరిశుద్ధత ఉన్నంత వరకు వాడు నీ దగ్గరికి రాలేడు ను దీర్ఘకాలం పరిశుధతలు ఉండడం దేవుని యొక్క మహిమను చూస్తావు హృదయ దిగలవారు దేవుని చూచేదారని మనం చూస్తాం కదా వాక్యం మత్తే సో వార్త కాబట్టి ఈ లోకం నుంచి వేరుపడి జీవించడం అనేది పరిశుభమైన జీవితము అపవిత్రతని అసహించుకొని జీవించడము దాని తర్వాత ఆయనకి సంపూర్ణంగా నిన్ను నువ్వు సమర్పించుకొని జీవించాల అంటే ప్రతి క్షణము ఈ జీవితం నాది కాదు ప్రభూది కాబట్టి ఆయన చిత్తం గ్రహించి ముందు పోవడం నేర్చుకోవడం అంటాం అటువంటిదే ఆయనకి అనుకూలమైంది అంటే ఇంగ్లీష్ లో ప్లీజింగ్ టు గాడ్ ఉంది అనుకూలమైంది అంటే నీ జీవన విధానము నీ జీవన శైలి దేవుని యొక్క చిత్తం ప్రకారంగా ఉన్నదా లేదా అని అడితే అనుకూలమైన జీవితం అదే రీతిగా నీ జీవన శైలిని బట్టి నీ జీవించే విధానాన్ని బట్టి ఆయన నిజంగా సంతోషించగలుస్తుందా అది అడగాలను ప్రతిరోజు ప్రభు నా జీవన విధానము నిన్ను సంతోషపరుస్తుందా లేదా చూపించు ఎక్కడ నేను తప్పిపోయాను ఎక్కడ మీరు సంతోషంగా లేరు అది నాకు చూపించు ప్రభువారు మిమ్మల్ని సంతోషపరచాలా సజీవ యాగం అంటే అదే కదా అనుకూలమైందట అదే కాబట్టి ప్రవ్వ ఎక్కడ నేను తప్పిపోయినానో నాకు చూపించు ప్రవ్వ అనేది ప్రతిరోజు నీ ప్రార్థన ఇటు సేవ మీకు యుక్తమైనది అన్నప్పుడు వాళ్ళు ఎందుకు జ్ఞాపకం చేస్తుండంటే నిజమైన ఆరాధన అటువంటిదే దేవుణ్ణి సేవించే వాళ్ళు ఎట్లా సేవించాలా సమర స్త్రీతో మాట్లాడింది ఆత్మ కనుక ఆయన ఆరాధించే సత్యంతో ఆరాధించాలా కాబట్టి సజీవయాగంగా నీ జీవితాల్లో ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన నీ ఆత్మతోను సత్యంతో ఆరాధించడం నేర్చుకుంటూ అది యుక్తమైన సేవ అంటు సాధారణంగా మనం ఆత్మతోను సత్యంతో ఆరాధించడం అంటే ఏం చెప్పండి నీ సత్యం బయలుపరచబడింది కరెక్టే పరిశుధాత్మ ద్వారా పరిశుదాత్మలో ఆరాధించడం నేర్చుకోవాల సత్యం అంటే వాక్యలు సత్యని గ్రహించి ఆరాధించడం నేర్చుకోవాలి వదనాలు చెప్పి నీ దినం ఈ వాక్యం నాకు బయలుపరచబడినందుకు మీకు వదనాలైనా అని చెప్పి కృతజ్ఞత భావంతో ఆయన ఆరాధించడం అన్నట్టు కాబట్టి సజీవయాగంగా సమర్పించబడ్డ వారి జీవిత విధానాలు ఏ రీతిగా ఉంటాయనేది ఈ ఒక వచనం నుంచి మనం నేర్చుకుంటున్నాము నిజంగా ఆయనని ఆరాధించాలంటే యథార్థతతో పరిశుద్ధతతో ఆయనని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొలస రాష్ట్ర పత్రికలో మనం చూస్తాం ప్రభు జ్ఞానం మందు దేవుని చిత్తం అంటుంది కాబట్టి ఆయన చిత్తాన్ని గ్రహించడం అంటే ఏంటంటే ఏసు ప్రభుకి సంబంధించిన జ్ఞానములను వర్ధిలాల అందుకే మనము ప్రకటన గ్రంథానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తామంటే ప్రకటన గ్రంథం అంత యేస సంబంధించింది అందులో అందరూ ఆయనలోనే ఉన్నారు కాబట్టి ఆయనలో ఎట్లా ఉంది ఆయన శరీరం కదా సంగం కాబట్టి ఏసు యొక్క శరీరము ఎట్లా ఉంది ప్రకటన గ్రంథం చూపించబడుతుంది ఆ శరీరము సంపూర్ణంగా తయారు కాకపోతే అనేది అక్కడ చూపించబడుతుంది ఎందుకు శిక్ష అది సరిగా తయారు కాలేదు కాబట్టి శిక్ష ఎందుకు హతసాక్షులు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి కాబట్టి ఆయన ఆర్దించడం అంటే ఇటు సేవ మీకు యుక్తమైనది అంటే ఆయనని ఎరితిగే యథార్థతతో నువ్వు ఆర్దించడం నేర్చుకోవాల అంటే యథార్థత అంటే నువ్వు ఏదో బయటికి చూపించుకుండే ప్రార్థన కాదు బయట ఎవరు నిన్ను గ్రహిస్తున్నారు అనేది కాదు ఈ జీవితాన్ని అతనికి సంపూర్ణంగా సమర్పించుకున్నాక యథార్థతతో ఆయనని ఆరదించడం నేర్చుకోవాల ఆయన యొక్క కణికన్ని జ్ఞాపకం చేసుకోవాలా ప్రతిరోజు అంత ప్రాముఖ్యమైనది ఈ యొక్క అధ్యాయం మొదటి వచ్చడం కాబట్టి నాజీలు చేయబడ్డ జీవితము త్యాగపూరితమైన జీవితము లేక బలి అర్పణ జీవితం వదగుతే బడ్డ జీవితం ఇది ప్రతిరోజు ఉండే అనుభవం అని అక్కడ వాక్యం ప్రతిరోజు మనము మనం బలియాగంగా మన జీవితాలన్నతం సమర్పించుకుంటున్నాం అన్నట్టు అంటే ఏంటంటే నీ సొంత కోరికలు ఏం లేవు అక్కడ అనేది జ్ఞాపకం చేయబడుతుంది ఆయన ఆయన చిత్తమే నీకు ప్రాధాన్యమైంది అది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి నీ కోరికలు ఎప్పటికీ నీకు ఆయన చిత్తానికి విరుద్ధంగా ఉంటాయి ఆయనకు తెలుసు నీకేం అవసరమో నీ జీవితానికి ఏం నీ కుటుంబానికి ఏం అవన్నీ ఆయనకు తెలుసు బాగా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుదుమా అనేది ఈ లోకపు విధానం అని తెలుసు కానీ మీకు ఏమి అవసరమో అది తండ్రికి ముందుగానే తెలుసు అంటాడు కాబట్టి అన్ని పొందిన్నామని తీర్మానించుకున్నామంటాడు ప్రార్థించమంటాడు కానీ ఆయన చిత్తాన్ని మనము గ్రహించి అంటే త్యాగపూరితమైన జీవితం ఏంటంటే యాగం ఏంటంటే ఆయన ప్రేమని ఆయన ప్రేమ ఎటువంటిది ఆయన కనికరం ఎటువంటిది ఆయన గ్రహించడమే త్యాగపూరితమైన జీవితం అన్నట్టు అంటే నువ్వు ఎందుకు నిన్ను నువ్వు ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నావు అంటే ఆయన మీద కనికరాన్ని చూపించిండు ఆయన ప్రేమను చూపించిండు కాబట్టే కాబట్టి అంటే అర్థం అది ఆయన నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి నువ్వు ఆయన సొత్తు కాబట్టి నువ్వు అయినా సొత్తు కాబట్టి నీకు ఏ హక్కు లేదు నీ జీవితం మీద అది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అదే రీతిగా త్యాగపూరితమైన జీవితము లేక సజీవయాగమైన జీవితము నీ సొంతంగా నిన్ను నువ్వు అర్పించుకోవడం ఆయనకి ఎవరో చెప్తే వచ్చేది కాదు అది ఎవరో చెప్తే చేసేది కాదు అది అది నీ నువ్వే స్వేచ్ఛార్పణ అంటాం దాన్ని అందుకే పాత నిబంధన అంటే నీ హృదయానుసారంగా దాన్ని సమర్పించుకోవడం కాబట్టి నీ శరాలని ఆయనకి ఆ రీతిగానే సమర్పించుకోవాల పరిశుద్ధంగా నీకు ఒక సీక్రెట్ అది నేను అనేక చూపించిన కూడా ఏంటంటే ఆయుష్ ఎందుకు తగ్గిపోతుంది చాలా మంది తెలుస్తుంది పాపం వలన నోవా జలపరలానికి ముందు వాళ్ళు ఎనిమిది వందల సంవత్సరాల బతికి వెళ్ళారు కానీ జలపరలం తర్వాత హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫిక్స్ అయిపోయింది దాని తర్వాత మనం మద్యాలకు వచ్చినాకంటే కీర్తన గ్రంథము ఆ దశకు వచ్చినప్పటికీ అది డెబ్బైకే ఫిక్స్ అయిపోయింది ఎందుకు అంటే పాపము అధికం కావడం వలన పాపపు జీవితము మనుషులు శరీర వ్యామోహాలకి బాధిసలైపోవడం వలన అంటే సీక్రెట్ ఏంటంటే నువ్వు ఎంత ఈ శరీరాన్ని పోషిస్తావో అంత త్వరగా నీ ఆయుష తగ్గిపోతుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి మన జీవితాన్ని ఎరితిగా తగ్గి సమర్పించుకోవాలా కింద చూడే లూకాసు వార్తలో నేను చూపిస్తా లూకాసు రెండవ అధ్యాయము లూకాసు రెండవ అధ్యాయము ఇరవై వచనం లూకాసు రెండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడులో మోష ధర్మశాస్త్రం చెప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలి చూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రం ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించటకును ప్రభువు ధర్మశాస్త్రం మధ్య చెప్పబడినట్టు గువ్వల రెండు పౌరపు బలిగా అర్పించటకు వారు ఆయనను ఎరసలేమునకు తీసుకొని పోయి అంటే ఇక్కడ బాధ్యత అని చెప్తున్నాడు తల్లిదండ్రుల బాధ్యత ప్రకృతి సహజంగా ఆత్మీయంగా కూడా బాధ్యత ఏదన్నాడు మనకు తెలుసు తొలిచూలు అంటే రక్షింపబడ్డ వాళ్ళందరూ తొలిచూలే ఎప్పుడైతే జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుంటావో నువ్వు తొలిచూలు కాబట్టి ప్రతి తొలిచూలు సముకు ప్రభునకు ప్రతిష్ఠించబడిన జీవితం మనం ప్రభును అరీతిగా తల్లిదండ్రులు అన్న విషయాన్ని ఆ వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా అపోస్ల కార్యము తొమ్మిదవ అధ్యాయము లో ఒక వాక్యాన్ని మనం చూస్తాం అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం అపోస్ల కార్యంలో తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఏ రీతిగా మనల్ని మనం కాపాడుకోవాలా ఏ రీతిగా ఇతరుల పట్ల మనం బాధ్యత కలిగి కాపాడాలా అనేది విషయాన్ని ఇక్కడ సౌలు జీవితంలో మనం నేర్చుకుంటాం చూడండి ఇక్కడ సౌల్ని అక్కడ వాళ్ళు కంపెనీకి ఆలోచిస్తా ఉన్నాడు అక్కడ యూందులు అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఇయనే క్రీస్తు అనే రుజువు పరచొచ్చు ధమస్కుల్లో కాపురమున్న యూందులకు అయితే సౌలు సేవాపరిచర్య ఏంటంటే ఈ రోజు కూడా ఇస్రాయల్ ప్రజలు ఏసు ప్రభు రక్షకుడు అని స్వీకరించరు మెస్సయ్య అని స్వీకరించారు చిన్న గుంపే అక్కడ కూడా ఇస్రాయల్ దేశంలో మరీ చిన్న గుంపు ఏసుప్రభుని స్వీకరించింది ఆ రోజు అంతే ఈ రోజుకి అంతే కానీ గొప్ప గుంపు మటుకు ఆయనని క్రీస్తు అని రుజు అయితే సౌలు తన జీవితమంతా వాళ్ళతో పాటు ఉన్నంత కాలము ఇస్రాయేల్ ప్రజలకి యూదులకు ఈయనే క్రీస్తు అని రుజుపరిచేవాడన్నట్టు ఏదైతే రుజుపరిచేవాడంటే యశగ్రంథంలో చెప్పబడ్డ వాక్యాలని చూపిస్తూ దావి రాజు కీర్తన గ్రంథంలో తాను రాసిన యొక్క కీర్తనల్లో కొన్ని వాక్యాలను చూపిస్తూ అదే రీతిగా మూషే చెప్పిన ఒక వాక్యం చివరి కళ్ళులో నా వంటి మరి యొక్క దేవుడు మీ కొరకు అనుగ్రహిస్తాడు అని చెప్పిన ప్రవచన ఇట్లాంటి ప్రవచనాలు తీసి చూపించేవాడు అట్లా రుజుపరిచి చాలా మార్చుకున్నాడు అయితే అక్కడ యూదులలో కొంతమందికి అయిన మీద కొంత వ్యతిరేకత ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్న ఆ మతము యూదా మతంలో నుంచి వాళ్ళు ప్రభుని స్వీకరించాలంటే బహు కష్టం అన్నట్టు ఎందుకంటే అది శారీరకమైన జీవితం మతాన్ని విడిచిపెట్టడం అంటే శారీరకమైన జీవితాన్ని విడిచిపెట్టడం చాలా మందికి అందుకే ఇష్టం ఉండదు అయితే అనేక దినములు గతించిన పింబట యుద్ధులు అతని చంపను ఆలోచింపగా వారి ఆలోచన సౌలులకు తెలియవచ్చును వారు అతన్ని చంపవలైన రాత్రి మగళ్ళు ద్వారంలో యుద్ధం కాచుకొని వచ్చు అంటే చూడండి నాజీరు చేయబడ్డ జీవితంలో నువ్వు నీ యొక్క మరణం గురించి నువ్వు నేను చనిపోతాను అన్న భయం నీకు ఉండేది అన్న విషయానికి చేస్తున్నాడు ఆయన పెద్దానికి సిద్ధంగా ఉన్నాడు నాజీరు చేయబడ్డ జీవితం అంటే నువ్వు ఆల్రెడీ సజీవయాగంగా సమర్పించబడ్డ జీవితం నేను ప్రభువే చూసుకుంటాడు అన్న విషయాన్ని ఎక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రాహ్ము తనకు మరణనన్నట్టు అన్ని ఉన్నాయి కానీ గొడపిల్లేదని ప్రవ్వే చూసుకుంటాడు అంటే అది నాజీరు చేపట్టే జీవితం ఆ రీతి నువ్వు ఆల్రెడీ మరణించిన వాడవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది సజీవయాగంగా నువ్వు ప్రభుకి సమర్పించుకున్న వాడవు కాబట్టి జీవిస్తుంది నువ్వు కాదు నీలో ప్రభుే అందుకని నువ్వు ప్రతిదానికి ధైర్యంగా ఉంటావు కానీ ఈ రోజు అలా అట్లు భయం భయం భయంతోనే ఉంటారు మనుషుడు భయంతో ఎవ్వడు సేవ చేయలేడు ఎందుకంటే పిరికి వారు పరలోకానికి అనర్హులని వాక్యం మనకు తెలుసు ప్రకటనలు గ్రంథంలో కాబట్టి పిరికిగా ఉంటే నువ్వు చేయలేవు సేవ అనేసి కావాలని కూడా నువ్వు రెచ్చగొట్టవు అన్నట్టు మనుషులకి ఈరోజు చూస్తాం యూట్యూబ్స్లలో వాళ్ళంతా రెచ్చగొడతారు అది దేవుడి పిచ్చిన పిలిపే కానీ కాదు అది దేవుడి సేవ అసలే కాదు రెచ్చగొట్టేడు ఇది ప్రేమ సిద్ధాంతం కదా అందరినీ ప్రేమతోనే పొందుకోవాల కొన్నిసార్లు వస్తాయి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి అలా చూపిస్తాం వాళ్ళు స్వీకరిస్తే స్వీకరిస్తారు లేకుంటే లేదు అంతే వాళ్ళు స్వీకరిస్తే ఓకే స్వీకరించకపోతే వీరే పట్టణాన్ని అక్కడ దుమ్ము దులిపి బయటికి రమ్మన్నాడు కదా అంతే ఈ చప్పులకు దుమ్ముని అక్కడ విడిచిపెట్టే రమ్మన్నాడు అంతేగాని వాళ్ళ తను ఆర్గ్యూ చేసే పని వీళ్ళేంటి వ్యతిరేకం అన్నట్టు అట్లా రెచ్చగొడతానన్నట్టు మనుషులకు ప్రేమ సిద్ధాంతాన్ని చూపించి మనుషులు ప్రగుచితం నడిపించాల గాని రెచ్చగొట్టే మాటలతో కాదు అది అందరికీ దారి తీస్తుంది అన్నట్టు ఇప్పుడు చూడండి కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని గంపలో ఉంచి గోడగుండా అతని క్రిందికి దింపిరి అయితే అతడు ఎరసలోనికి వచ్చి శిష్యులతో కలిసి కొంతకు యుద్ధం చేసిన గాని అతడి శిష్యుడని నమ్మక అందరినూ అతనికి భయపడేది ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలుసు కాబట్టి చూడండి నాజీర్ చేయబడ్డ జీవితము ఎట్లా ఉంటుంది తెలుసా నువ్వు నిజంగా నాజీర్ చేయబడ్డవా కాదా అని పరిశుభడతా ఉంటావు అన్నట్టు అనేకులు నేను బట్ నీ జీవితాన్ని నువ్వు ఆయనకు సమర్పించుకున్నావా లేదా అనేది నీకు తెలవాలా పరిచర్యలో ఒకటి నేను గమనిస్తున్నాను ఈరోజు సేవకుని గురించి నాకు బయలుపరచబడింది మనతో పాటు సేవ చేసిన వాడు ఒకప్పుడు కానీ బహు అపవిత్రంగా జీవిస్తున్నసి అది మొత్తం డిస్టర్బ్ చేసేసింది నన్ను బాహాటంగా పట్టుబడింది ఆయన మొత్తం డిస్టర్బ్ ఆయన సేవలో మనం ఎంతగానో పార్టిసిపేట్ చేసినామో పాల్పొందినం ఇప్పుడు ఆ బాధ వెంటాడుతుంది ఎందుకంటే ఆయనలా ఎప్పుడో చెప్పిన నేను ఎన్నో సమాచారం కితాం వారు ఈ రోజు అది మొత్తం పబ్లిక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన సహవాసంలో ఉన్న వారికి అందరికీ ప్రాబ్లమే నాజీరు చేయబడ్డ జీవితంలో నువ్వు బలియాగంగా సమర్పించబడ్డాక నీ కోరికలు అంటూ నీకేముండవు ఆ విషయాన్ని బహు జాగ్రత్తగా మనం పరిశీలించి జీవించడం నేర్చుకోవాలా ఆల్రెడీ నువ్వు మరించిన వాడు ఇక ఇంకా వేరే ఏం ఉండవు అన్నట్టు నీకు ఏం అన్నింటి నువ్వు ఛేదించుకున్న వాడం ఎందుకంటే జీవిస్తుంది నేను కాదన్నప్పుడు ప్రబ్బై అన్నప్పుడు మళ్ళీ దానికి తగినట్లు జీవించాలా కదా ప్రవర్తనలో కూడా మార్పులు ఉండాలా కదా సజీవ యాగంగా అంటే నీ అంతటా నువ్వు చచ్చిన వాడం నువ్వు చచ్చిన శవం అన్నట్టు దానికి ముళ్ళు కూర్చినా ఏం కాదన్నట్టు ఏం స్పందన ఉండదు చచ్చిన దానికి కాబట్టి ఈ లోకం దృష్టిలో సజీవ యాగంగా సమర్పించబడ్డ వాడి జీవితము మరణించిన జీవితం దేవుని దృష్టిలో నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావన్న జీవితం గ్రహం చేసుకోవాలా మనం గ్రహించాల కాబట్టి ఆయన కృపని ఆయన కనికరాన్ని స్పందనగా మన జీవితాన్ని అతనికి సమర్పించుకొని పరిశుద్ధంగా ఉండడం నేర్చుకోవాలా ముఖ్యంగా చూడండి పేతు మొదటి పత్రికలో ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను పేతు మొదటి పత్రిక రెండవ అధ్యాయం పేతు మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఏదో రాష్ట్ర మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చంలో ఇది మనం అనేక పర్యాలు ధ్యానించింది మొదటి మూడు దశలు జరిగినాక ఉండే జీవితం గురించి మాట్లాడుతుంది అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాదేశములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే ఒకప్పుడు కనికరింపడాక ఇప్పుడు కనికంపడం అయితే కాబట్టి ఇక్కడ చూడండి పదకొండు వర్షంకి మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి ఇది పాయింట్ అన్నట్టు ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించాల అంటే నీ శరీర ఆశలన్నీ దేవుని ఆత్మకి విరోధం రెండు దశలుగా ఇది మనం చూస్తాము ప్రకృతి సహజంగా నీ నీ యొక్క ఆత్మకు ఆత్మీయ స్థితిలో అంటే రెండవ దశలో పరిశుద్ధాత్మకు విరోధంగా నీ శర్రం కాబట్టి ఈ శరీర ఆశలను విసర్జించడం అనేది బహు కష్టం అన్నట్టు వాడికి తెలుసు రక్షింపబడ్డ వారందరి బలత శరీరమే అని కాబట్టి శరీరాలనే వాడు ఉద్రేకపరచు లాగన్నా రెచ్చగొడుతుంటాడు ప్రోత్సహిస్తుంటాడు మనం వాటిని గ్రహించాలా ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ రూట్ నుంచి వస్తున్నాయి వాటికి తలుపులు మూసివేయాలని చెప్తా ఉంటాడు నేను అనేక పర్యాలు నీ తలంప్రలకెళ్ళొస్తూ అంటాడు నీ చూపుల నుంచి కాబట్టి త్యాగపూరితమైన జీవితం లేక సజీవయంగా సమర్పించబడ్డ జీవితము శరీరాశలన్నీ సంపూర్ణంగా విసర్జించిన జీవితము అనే పాయింట్ మనం ఈ దినం చేసుకోవాల తర్వాత చివరిగా ఆయనకి అను అతనికి అనుకూలమైన ఏ రీతిగా మన జీవితాలు అతనికి అనుకూలమైన అన్నప్పుడు నువ్వు సంపూర్ణంగా విధేయత చూపించినప్పుడే సంపూర్ణంగా నిన్ను ఆయనకి సమర్పించుకున్నప్పుడే ఏ రీతిగా అయితే దేవునికి ఎప్పుడు ఉదాహరణగా చెప్తా బైబుల్ చూస్తా ఉంటాం తల్లిదండ్రులకు విధేయత చూపించడం వలన దేవునికి అనుకూలమైందంట తల్లిదండ్రులకు విధేయత చూపించకపోతే దేవుని దృష్టికి అది కాదంట అంటే సజీవయాగం సమర్పించేవాడి వాడి జీవితం ఎట్లుంటుందంటే వాడి ప్రవర్తనలు కూడా ఈ లోకంలో ఇతరులతో ప్రవర్తిస్తే అప్పుడు కూడా ఏ రీతిగా వాడు ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మొదటి కొరితలు రాసిన ఒక వాక్యాన్ని మీకు చూపిస్తే చూడండి మొదటి కొరితలు పత్రిక ఆరవ అధ్యాయం మొదటి కొరితలు పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది నుంచి మొదటి కొరిత పత్రిక ఆరవ అధ్యాయములు పంతొమ్మిది నుండి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రంపబడి మీలో ఉన్న పరిశుధాత్మకు ఆలయం ఉన్నదని మీరు అనగరా కాబట్టి మీరు మీ సొత్తు కారు విలబెట్టి కొనబడ్డ వారు గనుక్క మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి అది సంపూర్ణంగా సమర్పించబడ్డ జీవితం సజీవయాగంగా ప్రభుకు సమర్పించబడ్డ జీవితం అన్నట్టు మీ దేహంతో కూడా మీరు దేవుణ్ణి మహిమపరచాలని చెప్తున్నాడు నీ హృదయా తరంగం నుంచి కూడా ఆయనని భయం పరచాలని కూడా జ్ఞాపకం చేయబడుతుంది భక్యం కానీ ఇక్కడ ముఖ్యంగా ఎందుకు చెప్తుందంటే నీ నీ దేహము శరీర ఆశలకు అది బానిసైపోతుంది కాబట్టి వాటన్ని తృణీకరించుకొని సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకొని జీవించడం అనేది ఈ త్యాగపూరితమైన జీవితం ప్రతిసారి ఏ కోరికలు పుట్టిన గాని నేను చచ్చిన వాళ్ళను అన్న విషయం జ్ఞాపకం చేయాల ప్రభు తన రక్తంతో నన్ను కొనుక్కున్నాడు అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి ఆయన నన్ను కనుక్ కొనుక్కున్నాడు కాబట్టి నన్ను నేను ఆయనకు సమర్పించుకుంటున్నాను ఆయనకి సంపూర్ణంగా నన్ను నేను సమర్పించుకోవడాన్ని అటువంటి విశ్వాసం నాకు కావాలా తపనతో నేను ఆరాధిస్తున్నాడు అటువంటి తపన మనకు ఉండాలా ఆయన నన్ను కొనుక్కున్నాడు నేనైనా సొత్తు కాబట్టి ఆయనకి నేను సమర్పించుకుంటున్నాను నా జీవితాన్ని కొంతసేపు ఆయనకు సమర్పించి మరి కొంతసేపు ఈ లోకంతో చూడడం కాదన్నట్టు అందుకే సంపూర్ణంగా సమర్పించుకోవడం కాబట్టి ఫైనల్ గా వాక్యాన్ని ముగించక ముందు రెండు మూడు పాయింట్స్ ని చూపించి క్లోజ్ చేస్తాను ఈ త్యాగపూరితమైన జీవితం లేక సజీవ యాగంగా సమర్పించబడ్డ జీవితము ముఖ్యమైన గుణగణం ఏంటంటే వ్యక్తిగతంగా నీ యొక్క జీవిత జీవనం శైలి ఎట్లుండాల యార్థంగా పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలా ముఖ్యంగా ఇంటిగ్రిటీ అంటాం సమగ్రత అంటాం అంటే అర్థం ఏంటంటే బయటికి ఒకటి లోపలి ఇంకో రీతిగా ఉండడం కాదు చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అంటాం అటువంటి అంటే నువ్వు బ్రతికిన వాడవు నువ్వు సజీవయాగానే సమర్పించబడి అక్కడి నుంచి బయటకు వచ్చిన కాబట్టి నీ జీవన విధానాలలో నువ్వు జీవించే ప్రతి స్థలంలో నీ యొక్క సమగ్ర కలిగిన జీవితం నువ్వు చూపించాలి ఇతరులకు విశ్వాసికి అది బహు ప్రాముఖ్యమైంది నీ సొంత లాభం కొరకు నువ్వు ఆలోచించినవంటే మటుకు అది నువ్వు ఒగొట్టుకున్న వాడవన్నట్టు ఎక్కడ ఎక్కడ మోసము ఉంది ఎక్కడ దగా ఉంది నీ జీవితంలో అది చూసుకోవాలను ఫస్ట్ పాయింట్ సజీవంగా సమర్పించబడ్డ వాడి జీవితాల్లో మొదటి పాయింట్ అది నీలో మోసం ఉండద్దు ద ఉండద్దు స్వార్థం ఉండద్దు ఇంటిగ్రిట్ అంటాం ఇంగ్లీష్ లో అదే రీతిగా పరిశుద్ధమైన జీవం రెండవ పాయింట్ ఈ శరీరమే దేవుడిని పరిశుధాత్మకు నిలయం కాబట్టి నువ్వు బహు జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలా ఈ శర్రాన్ని అదుపులోకి పెట్టుకోవాలా దానికి ఎటువంటి ఆహారముతో పోషించాలా కూడా నీకు జ్ఞానం అవసరం ఎందుకంటే ఆ జ్ఞానం లేకనే అనేకలు రోగ్రస్తులు అయిపోతున్నారు ఈరోజు దాన్ని ఎటువంటి ఆహారం ఇవ్వాలా ఎటువంటి పోషకాహారం పదార్థాలు కలిగిన ఆహారం పొందుకోవాలా ఆ జ్ఞానం లేకపోవడం వల్ల మీ శర్రాలు బలనం అయిపోతున్నాయి రీతిగా ఎక్కువ అధికంగా తినడం కూడా అది మత్తుకి దారితీస్తుంది కాబట్టి నువ్వు ప్రార్థనలో ఉండలేవు అన్నట్టు సీక్రెట్ ఏంటంటే హెల్త్ లైఫ్కి నువ్వు ఎంత తిన్నా కొంచెం ఆకలికి విడిచిపెట్టాలా అది ఒక సీక్రెట్ అన్నట్టు నువ్వు తిన్నా ఆకలి ఉండాల ఇంకా అట్లా దాని తర్వాత అట్లా అంటే ఫుల్ కడుపు నిండా తినడం అనేది అది రాంగ్ ఐడియా అన్నట్టు ఎందుకంటే కడుపు నిండా తింటే దాన్ని జీర్ణం చేయడం కొరకు హార్ట్ ఎక్కువ బీట్ చేస్తుంది అనేసి మీకు చూపించిన ముఖ్యంగా రాత్రులలో ఎక్కువ లేట్ గా డిన్నర్ చేసి వస్తుంటారు చేసి వచ్చి పండుకుంటారు వన్ ఓ హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయితే చాలా మంది కేసెస్ చూసినాయి గతంలో అట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది లేట్ గా ఇంటికి వచ్చారు పండుకోవడం వల్ల ఎందుకంటే ఆ జీర్ణం కావడానికి ఆ యొక్క బ్లడ్ ఎక్కువ పంపింగ్ అవుతూ ఉంటుంది స్టమక్ కానీ అట్లా హార్ట్ బీట్ ఎక్కువ కావడం వలన దాని శక్తిని కోల్పోవడం జరుగుతుంది అన్నట్టు కాబట్టి మీ శరాలని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలనేదే సెకండ్ పాయింట్ ఇది త్యాగబృతి అని జరుగుతుంది తర్వాత ఎప్పుడైతే ఎవడైనా నీకు అన్యాయం చేస్తే నువ్వు వాడి మీద పగ తీసుకోవడానికి ప్రయత్నిస్తే నువ్వు బ్రతికిన వాడమన్నట్టు ఈ లోకం దృష్టిలో ఈ లోకం దృష్టిలో చచ్చిన వాడవు ఆయన దృష్టిలో బ్రతికిన వాడ ఉండాలా కానీ అది ఉల్టా అవుతుంది అన్నట్టు నువ్వు క్షమాపణ క్షమాగుణము కలగ కలిగి ఉండవో నువ్వు ఆయన క్షమాగుణాన్ని ధృవీకరించిన వాడమైతే ఆయన నేను క్షమించాడు కదా అలవరి సిల్వలో కాబట్టి మనకు ఎవరెవరు అన్యాయం చేస్తున్నారో వాళ్ళందరినీ మనం క్షమించడం నేర్చుకోవాల అదే రీతిగా వాడికి మళ్ళా తిరిగి సహాయం చేయాలి పగు చేసిండే కదా అట్లా ఆయన ఎవరు తృణీకరించో వాళ్ళకైనా సహాయపడి ఎవరైతే ఆయన చేతుల నుంచి రో ఆ రొట్టెలు చేపలు తిన్నారో అవే చేతులు రాళ్ళు విసిరింది ఆయన మీదికి కాబట్టి యాగపూరితమైన జీవితం లేక నాజీరు చేయబడ్డ జీవితం ముఖ్యంగా మూడవ దశలో క్షమాగుణం బహు ప్రాముఖ్యమైంది అది పక్కింటి వాడే కానీ ఎదిరింటి వాడే కానీ నీ రక్త సంబంధికులే కానీ నీ అత్త నీ తల్లిదండ్రులే కానీ నీ సహోదరులే కానీ ప్రతి ఒక్కరిని నువ్వు క్షమా క్షమించడం నేర్చుకోవాలా క్షమాపణ కోరుకోవడం నేర్చుకోవాలా ఇది కొంచెం కష్టం ఎందుకంటే అహం అడ్డొస్తూ దాన్ని చంపాల ఎందుకంటే సజీవంగా సమర్పించే జీవితం అంటే నీ జీవితం నీది కాదు ఎవరికన్నా సహ అన్యాయం చేస్తే క్షమాపణ కోరుకోవాలా దాని తగిన తిరిగి ఏదైనా ఒప్పించే వాళ్ళకి అనుగ్రించడం ఇవ్వడం నేర్చుకోవాలా కాబట్టి నాలుగవ పాయింట్ మనం ఇంత విస్తున్నాము మొదటి పాయింట్ వ్యక్తిగతంగా ఏ రీతిగా నువ్వు జీవించాలా ఆయనకు మాదిరి ఇంటిగ్రిటీ లైఫ్ తర్వాత పరిశుద్ధమైన జీవితము ఈ షరలను ఎట్లా జాగ్రత్త కాపాడుకోవాలి ఎందుకంటే అది పరిశుధాత్మక నిలయం మూడవదిగా క్షమాగుణము ఇతలను క్షమించడం నేర్చుకోవాల ఇతలను క్షమాపణ కోరుకోవడం నేర్చుకోవాలా నాలుగవ పాయింట్ ఇతరులకు పరిచర్య చేయడం నేర్చుకోవాలి ఆ కష్టాలలో ఉన్నవాడిని ఆదుకోవడం నేర్చుకోవాలా మనకు తెలుసు మన పరిచర్యలు అది బహు ప్రాముఖ్యమైందని చాలా మంది మన బ్రదర్ ఇట్లాంటి ప్రాబ్లం అట్లాంటి ప్రాబ్లం అని ఈరోజు సాయంత్రం ఒక సిస్టర్ ఫోన్ చేసింది వాళ్ళ బ్రదర్ చనిపోయి కొంతకాలం కిందట చనిపోయి ఆయన చివరికి చనిపోక ముందు చెప్పిండట అనము చంద్రశేఖర్ గారు మాట వినకపోవడం వల్ల మనకి ఇంతగా మనకి దశకి దిగిపోయాల్సి వచ్చింది నచ్చి మొత్తం లైఫ్ చెడగొట్టుకోవాల్సి వచ్చింది అని అన్నాడంట ఆ సిస్టర్ నాతో చెప్తుంది చరిత్రలో ఎవరు జీవించారు సిస్టర్ మనం జీవించాల్సింది ఈ రోజు రేపు ఎవరు జీవించారు ఎందుకంటే రేపు ఎవరు తెలుసు రేపు ఉంటుందని ఏనాటి కీడు అనాడే చాలు నడు వాక్యం కాబట్టి ఒక లెసన్ నేర్చుకున్నాము కనీసం ఇక మీద జాగ్రత్తగా ఉందాం కానీ మనుషులు ఉండరు నేను అదే చెప్పిన అది సరిగా అదే చెప్పిన మీకు తెలుసు ఎంతగానో దేవుడు మీతోనే మాట్లాడిండు మీకు సహాయపడిండు అయినా కానీ మీరు ఆయన తృణీకరించారు ఒక్కసారి కాదు రెండు కాదు ఎన్నిసార్లు మీరు ఆయన ఏం చేస్తారు చెప్పండి కోడి తన రెక్కల క్రిందిగా పిల్లల్ని తీసుకొని ఎన్నిసార్లు తీసుకొచ్చినా ఆ పిల్లలు దాని వెళ్ళిపోతే గదలకు దొరుకుతాయి అది విధానం అది ఈ లోకపు విధానం అదేమో కూడా తన పిల్లల కొరికి ఎంతగానో కష్టపడుతుంది తన ఎక్కలకి తీసుకోవడానికి కానీ పిల్లలు కావాలని ఈ లోకం చూస్తామని వెళ్ళిపోతే గద్ద చేతికి దొరుకుతున్నాయి అన్నట్టు అట్లనే జరుగుతుంది ఈరోజు క్రైస్తవ జీవితం పినుగ ఎక్కడుంటే గద్దాలు అక్కడ పోగా ఉండడం ఎందుకు చెప్పిండి మన పోంటే కారణం అదే నీకు తెలవాలా అరే నేను దేవుని యొక్క కనికరం నుంచి తాపి బయటికి వెళ్ళిపోయినా చనిపోకముందు అతను మాట్లాడండి కానీ నేనన్నాను నా వల్ల కాదన్నాను ఎందుకంటే ఒక దశలో దగ్గర నుండి హెల్ప్ చేస్తానంటే రాలేకపోయినావు ఇప్పుడు నువ్వు మొత్తం చెడగొట్టుకున్నాను ఈ లైఫ్ ఈ శరీరం అంతా గాయమైపోయింది ఇప్పుడు నా చేతిలో లేదు అది కానీ దేవుడు కూడా అట్లనే విడిచిపెడతారు కొన్నిసార్లు మనల్ని ఎంత చెప్పిన ఎన్ని మాటలు చెప్పినట్లు అనేవాడు హఠాత్తుగా నాశనం వాక్యం కాబట్టి మన శరాలను మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది సహాయపడతాము విన్న నోళ్ళని వారికి కూడా సహపడతూ ఉంటాం జీవనస్తులకు చెప్తూ ఉంటాను మంచిగా చదువుకోండి సపోర్ట్ చేస్తా కావాలంటే అది రాకపోతే ఏం చేస్తాను చెప్పాడు వాడు వస్తులను విడిచిపెట్టాను కూడా విడిచిపెట్టాను మళ్ళా వెంట మళ్ళా వెంటబడతాం వెంటబడి వెంటబడి చివరికి వదిలేస్తానండి నేను చేసిన పని మన ప్రభువుడు అట్టనే చేస్తాడు వెంటబడి వెంటబడి తురనీకరించిన వాళ్ళని తిరిగి వెంటబడి వెంటబడి ఒక దినం పర్మనెంట్గా వదిలేస్తాడు అది చూపించిన మీకు శూన్యమిరాలు సంబంధించిన విషయం తన కొరకు ఇంటికి వచ్చింది తలుపు కొడుతున్నాడు మత్తుగా గాఢంగా నిద్రపోతుంది ఆయన స్వరం వింటుంది ఆయన కొట్టి కొట్టి కొట్టి తలుపు వెళ్ళిపోయాడు నిద్ర మత్తు విడిచినాక అప్పుడు బయటకు వచ్చి చూస్తే ఎక్కడుంటాడు నా ప్రియుడు ఎక్కడ లేడు అనేసి వెతికి వీధులలో కొంతమంది పట్టుకుని పుట్టిండ్రైవర్ అంటారు వాక్యం క్రైస్తవ జీవితం అట్లుంది ఈరోజు ఆయన ఎన్నిసార్లు చెప్పినా కూడా వెనక మొత్తం విషయాల అంతా చెడగొట్టుకుంటుంది క్రైస్తవ జీవితం రోగాలే ఆయన పొందిన గాలచేత స్వస్థత అంటాం కానీ ఎక్కడుంది చర్చలో స్వస్థత తగిరి వచ్చి ఐదవ పాయింట్ ఆయనకి నీ సజీవ యాగంగా సమర్పించబడ్డ జీవితము కానుకలు అర్పించే జీవితం అని నేను మటుకు హైలైట్ చేస్తా ఎందుకంటే కానుకలు ఇచ్చే టైంలో తెలుస్తుంది నిజంగా సజీవ యాగంగా నీ జీవితం సమర్పించుకున్న వాళ్ళు లేదా అని డబ్బులు కదా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కానీ అది నీకు ఇచ్చిండు వేసువు నువ్వు కష్టపడ్డావు అనుకుంటున్నావు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు అన్ని అన్ని వసతులు కల్పించిండు ఉద్యోగం అనుగ్రహించిండు అక్కడ వ్యతిరేకస్తులను పక్కకు పెట్టిండు నీకు అన్ని అనుగ్రించినాక అది సంపాదించుకున్నాక దాంట్లో పది భాగంలు తీసుకొని రామంటున్నాడు అంతే నీలో ఆ యొక్క కానుకలు అర్పించే గుణ గుణము హృదయానికి రాండాల సంపూర్ణంగా మన గ్రూప్లో మనము దశ భాగంలో కాదు కదా దశమ భాగంలో దాటిస్తాం మనం 10%, 20% ట్వంటీ పర్సెంట్ కొన్నిసార్లు థర్టీ పర్సెంట్ కూడా ఇస్తా మనం మన తూపులో ఎందుకంటే ఆపోస్ట్ లో పోదు అట్లుంది పసిపిల్లలు అయితే దశమ వరకే ఆత్మలో అభివృద్ధి పొందిన వాళ్ళు వాటిని మించిస్తారు కాబట్టి విశ్వాసంలో ఈ సంపాదన అంతట్లో పది భాగంలో తీసుకొని రావాలా అది నేను కొంత కాలం కింద కూడా చూపించినాను చర్చ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వాటి దశమ భాగం ఎక్కడ తీసుకొస్తారంటే చాలా మంది ఇస్తలేరు నాకు తెలుసు దానివల్ల ఎంతగా శ్రమ పొందిందో కూడా నేను చూపించిన ద్వితీయోపదేశ ఖండము ఇరవై అదే అధ్యాయము పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరు పద్నాలుగు ఈ రెండు బహు ప్రాముఖ్యమైన అధ్యాయాలు దశ భాగం సంబంధించిన బోధలు ఎందుకంటే సంబంధించిన బోధలు రకరకాలుగా ఉంటాయి యూట్యూబ్ లో ఒకడు వద్దంటాడు ఒకడు ఇవ్వద్దంటాడు ఒకటి ఇవ్వాలంటాడు ఒకడు ఎందుకు ఇవ్వాలంటాడు ఒకటి లేవీళ్ళకి ఇవ్వాలి అంటాడు మళ్ళీ ఏసు ప్రభు మెలికి ప్రయాజకుడు అబ్రామ్ దేపోయి తీసుకుండా లేదా ఇచ్చిండా లేదా అబ్రాం పల్లి మిల్కీ సెదకు యాజకుడైన కృత నిపధన యాజకుడు కృతని పదన యాజకుడు అబ్రాం దగారిపోయి తీసుకుండా లేదా వాక్యం అది మనం సరి చేసుకోవాలి మన బోధలో కానీ ఈ రెండు అధ్యాయులు పద్నాలుగు ఇరవై ఆరు ద్వితీయోపదేశ కండం మీరు తీరంగా దశమ భాగంని నాలుగ విభజించమన్నాడు మొదటి భాగము యాజకులకి ఇవ్వమన్నాడు పాస్టర్కి రెండవ భాగము అనాథలకి మూడవ భాగం విధవరాళ్ళకి నాలుగవ భాగము పరదేశులకి అమ్మలా ఆచరించాల మనం ఎందుకంటే ద్వితీయోపదేశ ఖండంలో ఆశీర్వచాల గురించి బాగా రాయబడింది అట్లనే శాపాల గురించి కూడా బాయపడింది ఈ రీతిగా వీటిని సరిగా అర్థం చేసుకొని నాలుగు భాగాలు చేసినావా ఇంతకాలం చేయలేదు మొత్తం భాగం ఒకరికి ఇచ్చినావు క్రమంగా దాన్ని దేవుని సేవా పొలంలో నాటిండ లేదా కూడా నువ్వు పరిశీలించలే వ్యతిరేకంగా మాట్లాడతా లేం సేవకులకి కానీ దీన్ని వాక్యానుసారంగా వాళ్ళు చేసలేదు వాక్యానుసారంగా నువ్వు కూడా చేస్తాలేవు అది చెప్తుంది వాక్యం కాబట్టి విభజించి ఆ పోర్షన్స్ ని నువ్వు రిటైర్ అయినాక నీకు పెన్షన్ నువ్వు పెన్షన్ల దశ భాగం దిగవు తెలుసు అట్లా నువ్వు తప్పు కానీ అందరికీ కూడా దియాలి ఎందుకంటే నీకు వచ్చే రాబడేది నువ్వు పని చేసినందుకు నీకు పెన్షన్ ఇస్తున్నారు ఇన్ని సంవత్సరాలు పనిచేసినా కాబట్టి కృతజ్ఞతతో అది ఇస్తున్నారు నీకు ఆ పెన్షన్లో కూడా దశమ భాగం నువ్వు తీయకపోతే నీకు రోగాలే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మళ్ళా ఇలా రోగాలు ఎందుకు వస్తాయి కూడా ఒక కారణం కాబట్టి దశమ భాగంలు ఇవ్వడము దాన చేయడము ఇవి మనకి ప్రాముఖ్యం ఎందుకంటే నువ్వు రాజువి కాబట్టి రాజులే చేస్తారు దాన ధర్మాలు తక్కిన మళ్ళీ నేను దేవుడు రాజుగా పెట్టిండు మళ్ళీ అట్లా తయారు చేయడం అట్లా కావాలి కదా ఎంత సంపాదించినా నీకు ఆరోగ్యం ఉండదు లేకపోతే చివరిగా ముగిస్తున్నా నేను సమయాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలా దాన్ని విమోచించుకోవాలని చెప్తారు కదా రెడీమ్ ద టైం అంటాడు ఎపిస్ రాసిన పత్రికలో సగ సజీవయాగంగా సమర్పించబడ్డ వాడి జీవితం ఎట్లుంటుంది తెలుసా దాన్ని టైంని ఎవడికి పడితే వాడికి ఇవ్వరు బహు జాగ్రత్తగా దాన్ని ప్రభు కొరకు వాడుకుంటారు అన్నట్టు ఎందుకంటే టైం అనేది బహు విలువగల వనరులు ఈరో ఈ ప్రపంచంలో ఈ లోకంలో దాన్ని జాగ్రత్తగా నువ్వు నిర్వహించుకోవడం నేర్చుకోవాలా టైంని ఎంత టైం ప్రార్థన చేస్తావు ఎంత టైం బైబుల్ స్టడీ చేస్తావు ఎంత టైం ఇతరులకు సహాయపడుతూ ఉంటావు ఎంత టైం దేవుని ధ్యానంలోను గడపగలవు దాన్ని జాగ్రత్తగాను మేనేజ్ చేసుకోవాలా లేక నిర్వహించడం నేర్చుకోవాలా చివరికి నీ యొక్క జీవన విధానంలో ఉద్యోగ స్థానంలో ఎంత జాగ్రత్తగా జీవించగలవు అన్యాయం చేయకుండా ప్రతి విషయంలో న్యాయంగా జీవించగలవా ఇతరుల నుంచి ఇతరులని మోసగించకుండా ఇతరులకి అన్యాయం చేయకుండా జీవించగలవా నీ సొంత లాభం ఆలోచించకుండా ఇతరుల బాగోగుల గురించి ఆలోచించగలవా నీ ఉద్యోగ స్థానంలో సంతలోకం అంటాం కదా బైబుల్ చెప్తుంది సంతలోకం వర్క్ మార్కెట్ ప్లేస్ అంటుంది ఇంగ్లీష్ లో ఈ సంత లోకం లేక ఉద్యోగ స్థలంలో ఆయన కొరకు ను సాక్ష్యం ఇవ్వగలవా నీ పని ద్వారా ముఖ్యంగా చెప్పేదంటే నువ్వు చేసే పని ద్వారా వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి అదే ఈసారి ఈసారి ఏ పని చేసినా పక్కా చేస్తాడు ఎవరు సైడ్స్ తీసుకోడు అందరి బాగోగలు ఆలోచించే చేస్తారు నేను అట్లా సాక్ష్యాలు పొందుకున్నరా పొందుకోగలరా నీ కలీగ్స్ ని వాడికి నువ్వు సాయం చేస్తున్నావా వాడి పట్ల చూపిస్తున్నావా కనికరం చూపిస్తున్నావా మర్యాద చూపిస్తున్నావా వాళ్ళకి తెలుస్తుంది దరే వీడు క్రిస్టన్ అనేసి వాళ్ళు దానికి తగినట్లు జీవించగలుగుతున్న వాళ్ళు అన్ని చెప్పాలి కదా నిజంగా క్రిస్టియన్ అంటే ఈ సిస్టరే ఈ బ్రదరే నేను చాలా మందిని చూసిన క్రిస్టియన్స్ అంటారు మీలాంటి వాడిని చూడలేశారు అంటారు నేను అదే డబ్బా కొట్టుకుంటలే చెప్తున్నాను బీజేపీ వాళ్ళు చెప్తారు నాకు బీజేపీ లీడర్ చెప్తారు నేను మస్త మంది క్రిస్టన్ చూసిన కానీ మీలాంటి ఎందుకు చెప్పండి ఎందుకు వాళ్ళట్లంటారు మనం అందరికీ సహాయపడతాం అందరినీ ఆదరిస్తాం అందరినీ దగ్గర చేస్తాం వాడి ఏ మతస్తురైన కానీ ఏ కులమ్మోడైనా కానీ అందరి దగ్గర చేస్తాం ఎందుకంటే ఒకటే దృక్పథం వాడితో నేను మంచి ఉంటేనే వానికి నేను స్వార్త చెప్పగలను వానికి ప్రభుని చూపించగలను కాబట్టి నా వైఖరి నా యొక్క బహు ప్రాముఖ్యంగా ఉండడం నేర్చుకోవాలా తగ్గింపు జీవితం బహు ప్రాముఖ్యమైంది దాని తర్వాత కృతజ్ఞత భావం కలిగి ఉండడం ఈ లోకంలో కృతజ్ఞత కలిగి ఉండాలా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలా అది మనం మన నోటి ద్వారా బహు ప్రాముఖ్యమైంది అది అదే రీతిగా వినయం మనలో వినయం కనిపించాల మనుషులకి తర్వాత సహనం కనిపించాలా ప్రేమ కనిపించాలి ప్రతి దశలో కష్టాల టైంలోనే తెలుస్తాయి ఎవరికైనా కష్టాలు ఉన్నప్పుడు నువ్వు నిజంగానే ప్రేమించగలవా ఎక్కడ తెలిసిపోతావు డబ్బులు అని వస్తాడు నిజంగానే వాడికి డబ్బులు అవసరం ఉంటాయో చూడాలా నీ ఇస్తావు లేకుంటే ఏం చేస్తావు మే నారు లేవని చెప్తావువ కొంత ఉంటే నా ఇంతే ఉంది ప్రారంభిస్తావు కొన్ని కొన్నిసార్లు ఆ రీతిగా మనకి ఛాలెంజెస్ ఉంటాయి అన్నట్టు నువ్వు ఈ వాక్యానికి తగినట్లు నువ్వు జీవించగలిగినవా లేదా అని దేవుడే కల్పిస్తాండి ఇక ఛాలెంజ్ నువ్వు నిజంగా సజీవయాగంగా సమర్పించబడ్డ జీవితంలో ఉన్నవా లేదా పరీక్ష ఎందుకంటే ఇవన్నీ మెట్లు కదా ఒకటేమో స్టార్టింగ్ పాయింట్ రక్షమణ స్టార్టింగ్ పాయింట్ ఆయనకి సంపూర్ణంగా బానిస కావడము ఫినిషింగ్ పాయింట్ అనిపోయిన వరం నేను మీకు చూపించిన కాబట్టి పరిచర్య నాజీరు చేయబడ్డ జీవితము సజీవయాగం సమర్పించబడ్డ జీవితము సేవా ఫలంలో సేవా పరిచర్యలో ముందుకు పోవాలా సువార్త ప్రకటించడంలో ముందుకు పోవాలా ఎందుకంటే ఇది నిజమైన పిలుపు ఇది నిజమైన విశ్వాసం అని రుజువుపరచాల మనుషులకి నీలో ఉన్న ఆనందాన్ని నీలో ఉన్న నిరీక్షణ ఏంది నువ్వు ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఉంటే ఒకరోజు అనే అదే ఇతరులకు కూడా నేర్పడం ఇతరులతో పంచుకోవడం నువ్వు చూడాల అదే రీతిగా ఎవరైతే శ్రమల గుండా పోతున్నారో సేవా పరిచర్యలో యుద్ధ భూమిలో ఓడిపోయిన వాళ్ళు ఉంటారు గాయపడిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ నువ్వు మద్దతు ఇవ్వగలవా నీ దగ్గర అయినంతక వాళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తావా మెడికల్ గా లేక డబ్బులు ఇచ్చి హెల్ప్ చేస్తావా లేక ఎవరితో లాయర్ లాన్ తీసుకోకపోతే లాయర్తో సపోర్ట్ చేపిస్తావా ఏ రీతిగా నువ్వు సపోర్ట్ చేయగలవో ఆ రీతిగా నువ్వు చేయగలవా ఈ రీతిగా చేయగలిగితేనే కానీ నువ్వు సజీవయాగంగా నీ జీవితాలు సమర్పించుకోలేదనేసి నేను గ్రహించగలుగుతున్నాను కాబట్టి ఇదైనా తీర్మానించుకుందాం ప్రభు మూడవ దశలో మీకు అనుకూలంగా నా జీవితాన్ని సజీవయాగంగా సమర్పించుకోవడానికి నేను ఆశపడుతున్నాను సహాయపడమని ప్రార్థిస్తున్నాను ప్రభావ అదే రీతిగా తగినట్లు జీవించలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాను ప్రభావ బయటికి చూపించుకోవడమే కాదు ప్రభా ప్రతి దశలో ఏ రీతిగా ప్రతి విషయాన్ని మేము మీరు గ్రహించిన విధానంగా వ్యక్తిగత జీవితం అదే రీతిగా ఆ పరిశుధాత్మక నిలయం కాబట్టి ఏ రీతిగా దాన్ని మేము కాపాడుకోవాలి ఏ రీతిగా క్షమా గుణం కలిగి జీవించాలా క్షమాపణ కోరుకుంటే జీవించాల కోరుకొని జీవించాల ఇతరులకు ఎట్లా సహాయపడాలా ఇతరుల భావంలు ఎట్లా ఆలోచించాలి కానుకలు అర్పించడంలో కలిగి జీవించడంలో ఏ రీతిగా మేము మీకు మాదిరి ఉండాలా మా సమయాన్ని ఎట్లా మేము సద్వినియోగం చేసుకోవాలి నైతిక విధానాలు ఏ రీతిగా మా ఉద్యోగ మేము వాటిని కొనసాగించుకోవాల మా వృత్తి ద్వారా మేము చేసే పని ద్వారా ఏ రీతిగా మీ గురించి సాక్ష్యం ఇవ్వగలం మా వైఖరిని ఏ రీతిగా మేము మీకు అనుగుణంగా చూపించగలం మాలో వినయము కృతజ్ఞత భావం ఏ రీతిగా మేము చూపించాల వాళ్ళ సహనము మరియు ప్రేమ ఏ రీతిగా మేము ఇతరులకు చూపించాలా సువార్త పరిచర్యలం అదే రీతిగా శ్రమాల పోతున్న వారిని ఎట్లా మేము ఆదుకోవాలా వారికి మద్దతు చూపించాలా అటువంటి జీవితాన్ని సంపూర్ణంగా మీకు నాచిరు చేయబడ్డ జీవితంగా మార్చమని ఇద్దాం మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వ అన్న ప్రార్థన మనకందరికీ అవసరం కళ్ళు మూసుకుంటే కొంత ప్రార్థనలు ముగిస్తారు పరశుధర తండ్రి మీకు వదనాలనైనా ప్రభు మూడవ దశ ప్రభు యాగపూరితమైన జీవితం పల్యార్పణ జీవితం నాచిరు చేయబడ్డ జీవితము సజీవ యాగంగా సమర్పించబడ్డ జీవితం అనే మా అతను మాట్లాడిన అందుకు మీకు వదనాలనైనా అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారని మేము వీటిని విని అవతలకు వెళ్ళిపోయే వాళ్ళ జీవితం కాకుండా ప్రభు వారుదలు వీటిని రాసుకోవాలా భద్రపరచుకోవాలా ధ్యానించాలా నెవరు వేయాలా అనేకలకు చూపించాలా అనేకులను ఈ రీతిగా మీ తండకు నడిపించాలా వింటున్న వారందరి జీవితాలలో తండ్రి నాజీరి చేపడే జీవితం మూడవ దశకు ప్రతి ఒక్కరు వారి జీవితాలని శరాలని సజీవయాగంగా మీ కొరికి సమర్పించుకున్న లాగున ప్రోత్సహించమని ప్రేరేపించమని మీ తట్టు ఆకర్షించుకోమని పశుధాత్మ నడిపింపు దయచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడేడును గాక ఆమ్మెన్ అందరికీ ప్రైజులాడు